కాబట్టి వీడికి తెలుసుకోవాలనే అతృష్ణ దాన్ని ఆకాంక్ష అంటారు తెలుసుకోవాలనే ఆకాంక్ష న్యూస్ పేపరు ఎందుకుంటారు తెలుసుకోవాలనే ఆకాంక్ష న్యూస్ పేపర్ రాగానే హెడ్లైన్స్ నేనే ముందు చూడాలి ఎందుకని ఆకాంక్ష ముందు చదివించాలి తర్వాత ఎవరైనా రహస్యం గోడవతలు ఏదైనా సనుక్కుంటున్నారనుకోండి వీడికే వీళ్ళ పెడతారు అంటే ఏమిటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వీడికి తెలియాలి తెలుసుకోవాలనే ఆకాంక్ష బాహుబలి సినిమాని పిరసింగ్ చేసి పైరేట్ సీడీలు ముప్పైలో నలభై రూపాయలకి అమ్మే విజయబడడం దాన్ని వేల మంది కొనుక్కున్నారు ఎందుకని దానిలో ఏముందో చూడాలనే తెలుసుకోవాలనే ఆకాంక్ష ఈ తెలుసుకోవాలనే ఆకాంక్షని పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు మనిషి మీకోసం విద్యావంతుడు కానక్కర్లా విద్యావంతుడు చదువుకోని వాడు అందరూ సమానమే ఈ తెలుసుకోవాలనే ఆకాంక్షతో బతుకుతూ ఉంటాడు అందుకోసమే దేవుణ్ణి తెలుసుకోవాలి ఇంకా మొదలు పెడతాడు దేవుణ్ణి తెలుసుకోవాలని మొదలు పెడతాడు తీర్థయాత్రలు అంటాడు ఉపాసనలు అంటాడు ఇదంటాడు అదంటాడు ఏవేవో చేస్తూ ఉంటాడు ఓ సేవించాను ఆ తర్వాత రెండేళ్ళు బాబా గారిని సేవించాను ఆ తర్వాత ఈ మధ్యన ఈ మధ్యన ఉచ్చేష్ట గణపలు చేస్తున్నాను అంటాడు అంటే ఏదో ఒకటి చేసేసి ఆత్మతో ఆ పరమాత్మను తెలిసేసుకోవాలని అంటాడు వీడు ఇలాంటి క్లాస్ ఒక దానికి వస్తాడు వస్తే వీడికి తెలుస్తుంది ఏమని అది తెలియబడేది కాదు ఈ తెలుసుకోవాలనే ఆకాంక్షకి మూలంలో ఉన్నది ఇది దాన్ని ఎక్కడ తెలుసుకుంటారు దాని ఎందు నిలిచి ఉండుతాయే తప్ప అది తెలియబడేది కాదు అని తెలుసుకుంటాడు అప్పుడు తెలుసుకోవాలనే ఆకాంక్ష తొలగిపోతుంది విశ్రాంతిగా ఉంటాడు ఇది కాన్ఫ్లిక్ట్ వన్స్ ఫర్ ఆల్ దాన్ని జీవన్ముక్తి అని అంటారు దాట్ ఈస్ హౌ ఇట్ వర్త్ అండ్ దేని ఫోన్ మీరు ఎంతవరకైతే ఆ తిట్టే నోరు తిరిగే కాదు లాగా ఆ తెలుసుకునే బుద్ధిని ఆపరేట్ చేస్తూ ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాల్సి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతవరకు ఆ భగవంతుడు దూరంగానే ఉంటారు కాబట్టి దిస్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ to know anything and everything, including the God. That basic Roman tendency, Dhani ni neutralized. Adhi neutralize hai yavarapu ni trippu lu, andai thiruguta, devu na tiritamkosam porgu lettu uta alaayavudu. Adhi neutralize hai pao. Adhi eppu neutralize outtu nante, ఆ దేవుడు నా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు కాబట్టి ఇంక తెలుసుకోవడం ఆవశ్యకము కాదు సంభవము కాదు అనే నిశ్చయ జ్ఞానం కలిగిన వెంటనే వాడు జీవన్ముక్తులుగా ఉంటాడు అందుకేనే ఆత్మజ్ఞానం అనేది ఒక రివార్డు కాదు ఇప్పుడు మీరు మ్యాథమాటిక్స్ తెలుసుకోవాలనుకున్నారు కష్టపడి తెలుసుకుంటారు ఇసుక రివార్డు ఫలి పజిల్ సుడూపు పజిల్ చేసిన వెంటనే అదంతా ఫిలప్ అయిపోయిన వెంటనే మీకు ఆనందం కలుగుతుంది ఎందుకని ఇట్స్ అ రివార్డ్ అంతకుముందు మీ దగ్గర లేనిది ఇప్పుడు మీకు లభించేది ఇట్స్ ఎ రివార్డ్ నాలెడ్జ్ ఈజ్ అ రివార్డ్ అని అలా ఉంటారు కానీ ఆత్మజ్ఞానము ఇట్ నాట్ ఈవెన్ రివార్డ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ఎ రివార్డ్ ఇన్ఫ్యాక్ట్ యూ డు నాట్ గెయిన్ ఎనీథింగ్ యూ జస్ట్ రిమైన్ వాట్ యూ ఆర్ అయితే మరి ఈ జ్ఞాని తెలుసుకోవడం ఎందుకు అంటే ఆ ఆకాంక్ష తొలగిపోవట కొరకు మాత్రమే ఈ అధ్యయనం అంటే అది నచ్చ దృష్ట్యా దృష్టి ద్రష్టారం విషయీకర్తుముత్సహతేంక్షేత ఇది దృష్టి ఈ చూపు ఇది దృశ్యా దృష్టి ఇది చూడబడే చూపు ఇది చూసే చూపు ఘటపటార్థులను చూసే చూపు కానీ సాక్షి చైతన్య చేత చూడబడే చూపు కాబట్టి దృశ్యాదృష్టి ఈ దృశ్యాదృష్టి ఏం చేస్తుంది ఇక్కడ ఏదైనా ఉన్నది కూడా అది చూస్తుంది ఏదైనా అలా అలా ఎవడైనా తక్కువని వెళ్ళిపోయాడు ఎవడ రావాడని వీడు తొమ్మిది చూస్తాడు ఆ దృశ్యా దృష్టి ఈ దృష్టి దృశ్యమైన దృష్టి ఎప్పుడు చూసేందుకు ప్రయత్నం చేస్తుంది చూడడం అంటే విషయం కట్టుతుంది ఎదురుకుండా ఉన్నదాన్ని తన దృష్టిలో విషయముగా చేయుంటా అలా ఎప్పుడూ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటా దేవుణ్ణి చూసే ప్రయత్నం చేస్తూ దేవుడిని ఎలా చూస్తారు దేవుడికి నేను చాలాసార్లు అనుకుంటా వీళ్ళు ప్లాట్ఫామ్ మీద కళ్యాణం చేస్తా ఆ కళ్యాణం టికెట్లు పదివేలు ఇరవై వేలు అనుకుంటారు అన్ని అందరినీ ఫ్లాట్ సర్ఫేస్ మీద కూర్చోబెడతారు వీళ్ళందరూ పాపం మొన్న నమోదీ చేయించుకుని నమోదీ పెట్టుకుని గొప్పగా ఉంటుంది ఏదో పేడో ఉంటుంది పాపం దాన్ని అంతని కూడా సహిస్తూ పదివేలు ఇరవై వేలు టికెట్ కొనుక్కొని ఒకప్పుడు బ్లాక్ లో కొనుక్కుని అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాడి కనపడుతుంది లైక్ ట్రైన్ లాగా ఇలా మెడలు పెట్టేది ఎవడో ఒకడు ఇలా మెడల్ పెడితే అందరూ అలా అప్పుడు అందరూ అలా మెడలు పెడితే ఎవడు మెడ పైకెత్తకుండా కూర్చున్నప్పుడు ఉండే పరిస్థితి ఏదో అదే పరిస్థితి నిర్మాణం అవుతుంది అండి ఎవరికీ కనపడదండి కాబట్టి ఎవరికీ సరిగ్గా కనపడదు వాళ్ళు వాళ్ళు కనపడుతూ ఉంటారు తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమిటో కనపడదు అక్కడ ఏదో మండుతో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప ఆయన దాంట్లో హోమం చేసేట సంగతి మనకి కనపడదు కొంత మంట పెరిగింది కాబట్టి ఓహో వేసి ఉంటాడు అనుకోవాలి అలాగే ఆయన ఏదో ఇలా చూపిస్తాడు అందరూ ఇలా మెడలో చూస్తారు అంటే చూడాలి ఆ దృష్టిలో విషయముగా చేయాలి ఎవరిని విషయంగా చేస్తావయ్యారు అంటే ఇప్పుడు విషయం చేయడంలో తప్పు కానీ వీడు దేవుణ్ణి విషయంగా చేస్తాను దృష్టిలో దేవుణ్ణి విషయంగా చేస్తాన అంటున్నారైనా అదే దృష్టి దృష్ట్యమైన దృష్టి ఆ దృష్టిని చూసే ద్రష్టను అనగా సాక్షి చైతన్య రూపంగా ప్రకాశించే దేవుణ్ణి చూచే సామర్థ్యము దానికి ఉండదు ఒకసారి ఆ సంగతి తెలిసిన తర్వాత చూడాలనే ఆకాంక్ష తొలగిపోతుంది చూడాలనే ఆకాంక్ష ఉండదు నేను ఒకసారి దిపతి కొండకు వెళ్ళాను ఇంకొకటి మిత్రుడితో కలిసి మాకుండే యూనివర్సిటీలో ఏదో ప్రోగ్రాం ఉండేది ఆ కారణంగా మేము అక్కడ తీర పైకి వెళ్ళాక తెలుసు ఆ రోజుల్లో ఇప్పట్లాగా సెల్ ఫోన్లు కూడా లేని రోజులు దగ్గరికి వెళ్తే కానీ సమాచారం తెలియదు అక్కడికి వెళ్తే కానీ సమాచారం తెలియదు ఇప్పటిలాగా దూరంగా ఉండి తెలుసుకునే సందర్భం కాదండి సో తీరా వెళ్తే పది గంటల దర్శనానికి టైం పడుతుంది అని చెప్పారు సరే ఇంకో నౌ వీ కెన్ ఆట్ స్టేదే ఎందుకంటే యూనివర్సిటీలో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వీ టైం డౌట్ ఏదో ఏదో ట్యాక్సీ ఏదో పట్టుకుంటే చిన్నకు వచ్చేసినవి అయిపోయింది ఆ మిత్రుడు అయ్యో చూడలేకపోయాను అయ్యో చూడలేకపోయాను అయ్యో చూడలేకపోయాను అలా బెంగగానే ఉండిపోయాడు పైగా భయం కూడాను చూడకుండా వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి కోపగిస్తాడేమో ముత్తకాయలు ముడతాడేమో ఏదైనా హాని చేస్తాడేమో అని భయం ఏమన్నా అలా చేస్తాడండి దేవుడు అలా చేస్తాడా చూడకుండా వెళ్ళిపోయాడు వీడు వీడికింత పొగరా అని వాడిని హాని చేస్తే ఆ దేవుణ్ణి ఏమనాల్సి ఉంటుంది అలా చేస్తాడా అసలు దేవుడు కానీ జనులు ఆ విధంగానే స్వీకరిస్తారు భయాన్ని ఆ విధంగా కల్పించుకుంటూ ఉంటారు నా మిత్రుడు అలా బెంగగానే ఉన్నాడు నేను అన్నాను ఎందుగా బెంగ పెట్టుకుంటావు ఆ వెంకటేశ్వర స్వామి హృదయంలోనే ఉన్నాడు నువ్వు ఆత్మరూపుడుగా ఉన్నాడు దాని గురించి బెంగనసరం విశ్రాంతిగా ఉండు మరి ఎందుకు వచ్చేవాడు ఊరికే వచ్చాను అంటే మరి దర్శనం దొరికితే చూసేవాడు చూసేవాడిని న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్ రావడం సందర్భం కాబట్టి వచ్చాను దర్శనం సందర్భం అయితే చూస్తాను కాకపోతే విలేస్తాను అది పెద్ద విషయం కాదు ఇంతకీ ఎదుర్కొన్నా ఉన్నా ఉంటాడు అది ఎవడు హృదయంలో ఉంటాడు ఎదుర్కొండా ఉన్నప్పుడు ఉన్నాడని అనుకున్నప్పుడు కూడా హృదయంలోనే ఉంటాడు పీ బి పీస్ అని నేను అంటే అతను పాపం ఆ పీస్ దొరక కష్టపడ్డాడు నేను విశ్రాంతిగా హాయిగా ఉన్నాను అంటే నేను నేను అతను కాదు ఆకాంక్ష లేదు ఇత తాను ఆకాంక్ష దృశ్యము ఈ దృష్టికి అది దృశ్యమవుతుంది విషయమవుతుంది అని అనుకున్నవాడు దానిని కోరుకుంటాడు ఈ దృష్టికి అది విషయము కాదు ఏది ఈ దృష్టికి విషయమవుతుందో అది పరమాత్మ కానే కాదు అని ఎవరు తెలుసుకుంటాడో వారి ఆకాంక్ష కూడా వాడికే ఉండదు ఇప్పుడు కబీర్దాసు ఉదయపు కహాన్ ఉండేరే బందే మైతో చేరో పాస్మే అన్నవాడు ఇటు ఇందులో దేవాలయాల చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ కనపడతాడని నీకు కవిత కనపడ్డావు ఎందుకంటే ఆయన ఏంటో అటువంటి ఆకాంక్షయే ఉండదు కోయా కహేసో బావరా పాయా కహేశో కో దేవుడు దేవుడు దొరకుండా దొరకలేదు నేను దేవుణ్ణి పోగొట్టుకున్నాను దేవుడు అంతర్ధానం అయిపోయినాడు అని అంటే వాడి పేరేమంటారు వాడిని ఏమంటారు బావరా బావరా అంటే పాగలు పిచ్చివాడు పాయాకహేశో కూర్ నాకు దేవుడు దొరికాడు నేను దేవుడిని చూసేశాను నాకు కల్లో కనపడ్డాడు అయితే నేను దేవాలయంలో చూడగానే నా ఎదుర్కొంటూ కనపడిపోయాడు అన్నాడు అనుకోండి వాళ్ళు ఏమనాలి అంటే చెప్పండి కూర అంటే వాడు మూర్ఖుడు బావరా అంటే పిచ్చివాడు దేవుడు కనపడకుండా పోయాడంటే పిచ్చివాడు ఎవడు కనపడినాడు అంటే మూర్ఖుడు పాయా కోయా కూర్చినహి పోగొట్టుకున్నది ఏది లేదు పొందేది ఏదీ లేదు ద్యోంకాత్యోం భర్పూర్ ఏది ఉందో అది అంతా నిండి ఉన్నది పూర్ణమై ఉన్నది మోస్ట్ అప్రోప్రియేట్ నర ఇది ఎక్కడి నుంచి వచ్చింది రామసుకుర మహారాజు बहुश तुसीदासदास का कबीर का कबीर्ट अंदा और कहे सो बाया पाया, पाया खोया कुछ नहीं त्यों भरपूर आकांक्षा आकांक्ष त అయితే వీడికి ఆకాంక్ష ఇంకా తొలగలేదనుకోండి అంటే అర్థమేంటి నిశ్చయ జ్ఞానము లేదన్నమాట నరూప విషయాకాంక్షవా వీడు ఎవరికైనా తనను తాను తెలుసుకోవాలనే కోరుకుంటుందా ఉండదు ఉండదు మీకు బుర్ర గెక్కాలని పల్లకీ ఎక్కాలని కారు ఎక్కాలని రైలు ఎక్కాలని విమానం ఎక్కాలని కోరుకుంటుంది తప్ప నా భుజమును నేను ఎక్కవలేను అనే కోరిక మీకుంటుందా మీరు జగత్తులో ఇది చూడాలి అది చూడాలి అది చూడాలనే కోరుకుంటుంది తప్ప నా హృదయాన్ని నేను చూడాలనే కోరుకుంటున్నా దేవుణ్ణి చూడాలి ఇక్కడ తిరుపతి చూడాలి అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి కోరుకుంటుంది తప్ప ఆత్మనే నేను నన్ను నేను చూడాలనేది కోరిక వాడికి పోడండి జగత్తు అనేది ఏమీ లేదు అది కేవలము మనస్సు యొక్క వాసన రూపమే ఎవరి మనస్సు నీ మనస్సే కాబట్టి దాంట్లో చే జగత్తు నీకు ఉంది నీ వాసనే అది దేవుడు దేవుడు అనేవాడు ఎవడు వేరే ఏమీ లేడు వాడు స్వరూపమే ఇప్పుడు ఏమైపోయిందండి ఆకాంక్షలతో తొలగిపోతుంది అయితే నా స్వరూపాన్ని నేను చూడడం మిగిలి ఉన్నది అని అనుకుంటాడామనుకుంటాడంటే నేను ఇంకా చూడవలసింది ఏది మిగిలి లేదు అని ఆకాంక్ష తొలగిపోతుంది దాన్నే జ్ఞానము అంటారు తెలుసుకోవాలనే ఆకాంక్ష తొలగిపోటకే ఆత్మ జ్ఞానము అయితే తస్మాత్ అజ్ఞానాధ్యారోపణ నివృత్తిదేవా ఆత్మానమేవా ఆత్మనో విషయీకరణ ఇక్కడ ఆత్మానమేమో అవేత్తు అంటే కర్త కర్మ క్రియా చూసి తనను తాను తెలుసుకునేను తాను కర్త తనను కర్మ అవేత్తు తెలుసుకునేను అని అలాగ మీరు లాంగ్వేజ్ లాగా పెట్టకండి దాని అర్థం ఏంటంటే తెలుసుకున్న ఎందు ఆత్మ విషయము అని అర్థం కాద్ద దానికి అర్థం ఏమిటంటే తన తన గురించి తనకు ఉన్న అజ్ఞానము తొలగిపోయినది ఎప్పుడు కూడా ఎలా నీకు ఆ అంటే ఆ అంటే ఆ లెక్క గురించి ఉన్న అజ్ఞానం తొలగిపోయినట్టు దాని అర్థం ఓ రకంగా అక్కడ పాజిటివ్గా తెలియడం అనేది కూడా ఉంటుంది అక్కడ కానీ ఇక్కడ ఏమిటంటే ప్రతి వాడికి గురించి తనకు అజ్ఞానం ఉంటుంది ప్రతివాడు అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు People, they don't learn. They just exist. They just exist in ignorance. Ajnana, vratu to anota, and dapa vratu kunu vela geeshto anota. Ante dapa, aswarupa ni telespo. Telespo da mani devon. Vratu kunu vela geeshto anota. So, Allah uh, indikunna, uh, ite ajnana. ఏమిటి అజ్ఞానము తన యొక్క జ్ఞానమే తన స్వరూపమును తెలియకుండుతుంది తన స్వరూపమును తెలియకుండా అనగా తనపై అజ్ఞానము చేత అనేకములైన అనాత్మ ధర్మములను ఆరోపించి కూర్చుంటుట ఇప్పుడు మీరు గమనించండి ఉదయం నిద్ర లేచింది మొదలుకుని రాత్రి నిద్రపోయే వరకు వీడి వీడి బస్సుకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఏవో కోరికలు ఉంటాయి తీరనివి ఉంటాయి తీరాని ఉంటాయి ఏవో బెంగలు ఉంటాయి భయాలు ఉంటాయి క్రోసములు ఉంటాయి తర్వాత డబ్బు సంపాదించామనే ఒక అహంకారం ఉంటుంది నేను పండితుడు అహంకారం కూడా ఉండొచ్చు ఏవో అకాంప్లిష్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి బంధువులు ఉంటారు భార్య పిల్లలు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి అనే అటాచ్మెంట్ రాగాలన్నీ ఉంటాయి వీళ్ళు చెప్పిన మాట వింటలేదనేటువంటి అదొక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఈ ధనము నాది ఇది నాది ఇవన్నీ ఉంటాయి అవునండి ఇవన్నీ కూడా ఈ మొత్తం వీడ దాంతో జీవిస్తాడు మొత్తం రోజంతా అలా గడుపుతాడు దీంట్లో సత్యం ఏదో మీరేమైనా ఎప్పుడైనా ఏది సత్యమో చెప్పండి ఏది సత్యం కాదు వీడు సంపాదించిన సొమ్ము వీడిది కాదు వీడు విదిరిపెట్టుకోకండి వీడు నా బంధువులు అని చెప్పేసి ఎంత పెద్ద బిగ్ డీల్ ఇటీస్ హ్యూజ్ డీల్ ఇటీస్ ఈమె నా కూతురు వీడు నా కొడుకు వీడు మనవడు వీడు ఈమె అని ఎంత డీల్ అది హ్యూజ్ డీల్ అదంతా ఏమవుతుంది all the death will put an end to all of that now right now you will live with that yani ippudu nenu cheppina pedda nishthike nenu cheppanu you will live with that oka youth lo meeru you live with that middle age lo you live with that, you lived with that. Age you lived with that. old age lo you live with that anna death comes death avvuntum ante dear old boy all of this has to end అదే ఓల్డ్ బాయ్ ఇదంతా కూడా ఎండ్ అయిపోవాలి అయితే ఏమిటి ఏమిటి అన్నది తర్వాత మాట ఇదంతా కూడా ఇట్ విల్ ఎండ్ అని అంటుంది అందుకోసమని డెత్కి భయపడతాడు మనిషి ఇప్పుడు మీరు ఆలోచించండి డెత్ వచ్చి ఇదంతా ఎండ్ అయిపోతుంది అని వీడికి చెప్పే పరిస్థితిని వీటి తెచ్చుకున్నాడంటే వీడు అజ్ఞానం చేత దీన్నంతని కూడా పట్టుకుని ఉన్నట్టే కదా అయితే తెలివి చేట్లతో పట్టుకున్నాడా అజ్ఞానం చేత కొట్టుకున్నాడా అజ్ఞానం చేత కొట్టుకున్నాడు ఇవన్నీ నావి అని వీడు అజ్ఞానం చేత అనుకున్నాడు నేను తండ్రిని తల్లిని ఇచ్చాది పెద్ద వయసు నేను తాతను ఇచ్చి అజ్ఞానం చేత అనుకున్నాడు కావండి ఈ అజ్ఞానము చేత అధ్యారోపము చేసుకున్న ఈ అజ్ఞానం అంతా కూడా ఈ ఆరోపములన్నీ కూడా డెత్ తొలగించేస్తుంది డెత్ తొలగించినప్పుడు ముందె పగిలి వీడు ప్రాణాన్ని విడిచిపెడతాడు లేదా మీరు జ్ఞానం చేత తొలగించేస్తే యు ఆర్ ఫ్రీ నవ్ అండ్ ఫ్రీ అని అంచేతనే ఓ నువ్వు ఆ మృత్యువు వచ్చే నువ్వు బ్రతికు ఉండకు రావడానికి ముందే నువ్వు చచ్చిపో ఈ ఆస్తిపాస్తులకి చచ్చిపోం ఆస్తిపాస్తులయ్యలా చచ్చిపోం ఈ భార్య భర్త పిల్లలు మనవాళ్ళు కూతుళ్ళు కూతురు మనోరాళ్ళు బొద్దు బావ మృదులు వీళ్ళు పెళ్లికి వెళ్తే చేశారు వాళ్ళు చేయలేరు ఈ నియకు దీనికి నువ్వు చచ్చిపోవు చచ్చిపో వస్తే చచ్చిపోవడమే నథింగ్ లెస్ దూ వాంట్ టు డై అండ్ ద డెత్ కమ్స్ నో ఐ వాంట్ టు డై నా who dies while living will live forever who waits for the death will die countless times again and again and again he will die utcho astha muktwaatmo te ya iha naaye papasyati anjanam nenu kona explain chesukunna i want to die to all of this the properties i want to die to all that i want to die to all the relations all relations are agyana adhyaroopam utpavatilo vastavikata led i want to die to all of that i want to die to caste i want to die to creed i want to die to race i want to die to religion i want to die to ashrama also brahmastha sanyasa i want to die to got also i want to die to everything అండ్ దెన్ ఐ లివ్ ఫర్ అది తస్మాత్ అజ్ఞాన అధ్యారోపణని వృత్తిదేవ దానికే ఇప్పుడు నేను చెప్పింది దిస్ డెత్ నేను చెప్పిన డెత్ ఇది ఈ డెత్ని మీరు మామూలుగా ఈ కఠిన మీ పెట్టి పడుక్కోబెట్టి తగలబెడతారు ఆ మీరు పోల్సి ఉంది కదా ఈ ఈ డెత్ ఇది ఇలా డై అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇదంతా కూడా కల్పితము అజ్ఞానము చేత ఎత్తి మీద పెట్టుకున్నది ఐ వాంట్ టు డై టు ఆల్ ఆఫ్ దాట్ దీనికే ఆత్మ అని పేరు దాన్నే ఆత్మానమే వావేది ఇచ్చాము దాని పేరేది అంటే తప్ప ఆత్మానమే వావేత్ అంటే ఆత్మను జ్ఞానములో విషయంగా చేశాడు అని మాత్రం అయిపోయింది అక్కడికి ఆ చర్చ పూర్తి పెద్ద చర్చది ఇంకా వాక్యంలోకి వెళ్తున్నాము తత్కథమే సరే ఆ బ్రహ్మ ఆత్మను తెలుసుకోలేను ఏ విధముగా తెలుసుకోలేను ఇహ దానికి శృతి సమాధానం పెట్టుకోండి ఏమని అహం దృష్టే ద్రష్ట ఆత్మా బ్రహ్మ అస్మి భవామీతి వీడు తెలుసుకున్నాడు ఏమని ఇదిగో ఈ చూపు గలదు ఈ చూపు వెనుక చూపు ఈ చూపును సాక్షిగా దర్శించే ఆ చైతన్యము నేను ఈ చెవిని వినికిడిని దర్శిస్తూ సాక్షిగా దర్శించే ఆ చైతన్యము నేను ఈ మనస్సును అది కల్లోలంగా ఉంది అది కోతులకి ఎందుకు వేస్తుందని బెంగపెట్టుకోవడం మానేసి అది దాని దారి అది ఎలా ఉంటే అలా అన్ని మనస్సులు ఒకలా ఉండవు ఎవరి సంస్కారాలను బట్టి వాళ్ళకు ఉంటాయి ఒకళ్ళకి బంగారం చూస్తే మనస్సులు ఆగుతుంది ఇంకోటికి పట్టుకేట్లో వీటి పట్టు వస్త్రాలు కొత్త కొత్త షర్ట్లు ప్యాంట్లు పట్లాగులు వీటిని చూస్తే మనస్సు రావుతుంది ఇంకోటికి పుస్తకాలను చూస్తే మనస్సులాగుతుంది అందరూ బహిర్ముఖులే ఎవడి ఎవడి ఇచ్చేలో వాడు బహిర్ముఖుడు ఈ మనస్సులాగడం అనేది ఏది లేకుండా అంతర్ముఖుడై ఉన్నవాడికి మనస్సుతో సంబంధమే లేదు అసలు కనుక ఈ ఈ మనస్సు కలదు నేను మనస్సులతో నాకేమిటి సంబంధం మనస్సు నేను కాదు నేను పెట్టింది కాదు నేను నిష్ట ఆలోచన ఏమొస్తుందో కూడా నాకు తెలియదు కాబట్టి మనస్సు నేను కాదు మనస్సును దర్శించే ద్రష్టను నేను మనస్సు వెళ్ళదు సాక్షి చైతన్యముగా ఉన్నాను ఆ సాక్షి సర్వ బుద్ధి ప్రత్యయ సాక్షి శంకరుడు ఆ సకల బుద్ధి ప్రత్యయములకు సాక్షి నేనున్నాను ఆ సాక్షి చైతన్యంగా ఉన్నప్పుడు వాటి అమ్మాయి ఎమాయ ఫాదర్ బ్రదర్ మదర్ సిస్టర్ నన్నప్ప అడుగు ఏ పోషిస్తుంది నాకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటాయా సాక్షి చేతి మీద ఉన్నప్పుడు ఆస్తిపాస్తులు ఉంటాయి ఉండవు ఏ హాభిమానం పెట్టుకుని చుట్టూ చూస్తే ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ వీడు కోటీశ్వరుడు కడుపు నుండా చేసి జోగుతున్నాడు అనుకోండి వాడు కోటీశ్వరుడే ఇప్పుడు కానీ వాడు కోట్లు ఎప్పుడూ పోయి మళ్ళీ నిద్ర దేహంతో మమేకమై ఇదంతా రాదంటేనే వస్తాయి అంతవరకు ఉండనే ఉండవు కాబట్టి ఈ నేను ఇది ఏమీ కాదు ఇక ఆ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి రూపంగా నేనున్నాను ఆ ఎదుక ఆ ఉనికి అదియే ఉనికి అదియే ఎదుక అదియే అహమస్మి అదియే పరమాత్మ అని వీడు తెలుసుకున్నాడు దాంతో ఏమైపోయింది పరమాత్మను దర్శించాలనే ఆకాంక్ష పోయింది ఈ జగత్తు మీద ఆకాంక్ష పోయింది తనను తాను తెలుసుకోవాలనే ఆకాంక్ష కూడా నివృత్తమైపోయింది పూర్భర్పూర్ పూర్ణుడై ఉన్నాడు బ్రహ్మ ఇది ఎత్ సాక్షాత్ పరోక్షాత్ సర్వాంతర ఆత్మా అవన్నీ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు కదా ఈ బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మ బ్రహ్మ అంటూ ఉంటారు సో ఒక ఆయన చాలా అందంగా భగవద్గీతని ఆయన పాడారు భగవద్గీతను పాడుతూ ఉంటారు కదా భగవద్గీత తెలుసుకోవాలి కానీ పాడబెట్టుకు అంటే పాడితే సీడీ తయారు చేస్తే అది కారులో పెట్టుకుని వింటూ ఉండొచ్చు అంటే అదో ఫ్యాషన్ భగవద్గీత ఒకడేమో ఏమో సినిమా పాటలు వింటాడు ఒకడు పాప్ మ్యూజిక్ వింటాడు ఇంకొకడు భగవద్గీత నేను ఎప్పుడైనా కారులో కూర్చోగానే వెంకటేశ్వర సుప్రభాతం పెడతాడు నేనన్నాను నన్ను కట్టి బంధు పెట్టు విశ్రాంతిగా ఉండం సైలెంట్గా ఉండం మా వాడే వాడంతకు ముందు సినిమా పట్ల వింటూ ఉండి ఇప్పుడు నన్ను చూసిన వెంకటేశ్వర సుప్రభాతం ఏంటంటారు అది కచ్చేయి ఇది కచ్చే ఇప్పుడు ఆ వెంకటేశ్వర సుప్రభాతం వింటూ ఉంటే నాకు ఏదోలా అవుతుంది ఎందుకంటే దాంట్లో అన్నీ నాకు తెలుస్తూ తెలియకపోతే బ్లిస్ అన్నీ నాకు తెలుస్తూ నా సమస్య నేను మీకు చెప్తున్నా వైకుంఠంలో వాళ్ళు కాపలాదారులు బెత్తాలు పుచ్చుకుని ఇంద్రుడి నెచ్చి మీద మొత్తుతున్నారు అని ఉంటుంది అది తెలుస్తుంది తెలియని ఏదండి ఇది ఇందులో ఎత్తి మీద వీడిపోతున్నాయి ఏంటి వాడు వాడిస్ ఇది అది ఏమిటంటే అని మళ్ళీ ఆలోచన వస్తుంది ఇప్పుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం తప్ప ఏమే ఉపయోగం పెడతాను వాళ్ళు కట్టేసేయమని వాడు కంగారు వాడు అనుకుంటాడు ఏంటి ఈ స్వామి ఇలాంటి స్వామి ఏంటి అయితే ఇంకోటి ఏదో పెడతాడు ఏదో పాట పెడతా అది కట్టేసేది కాదండి భక్తి పాట కట్టేసేమి సైలెంట్గా ఉండని నేను ఉంటా కాబట్టి సో ది పాయింట్ ఈజ్ ్రహ్మ ఏమిటి బ్రహ్మని తెలుసుకోండి బ్రహ్మనగానే బ్రహ్మంటే అదేదో పెద్ద ముద్దలాగా ఎక్కడో ఉంటుందని అది ఈ మళ్ళీ ఇంకొక గ్రూప్ ఉన్నారు వీళ్ళు ఆ బ్రహ్మ ఏమో మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉంటుందంటాడు బ్రహ్మ నిద్రపోదురా శాస్త్రం చెప్తుంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటుందంటే నిద్రపోదని శాస్త్రం చేస్తుంది కాదు నిద్రపోతుంది అంటాడు ఏదో చెప్తాడు పురాణంలో ఏదో చెప్తాడు అది పైకి లేచిందంటాడు ఇదంటాడు అంటే ఇలాగా అలా ఆ బ్రహ్మ అంటే ఏమిటో చూసుకోవాలి బ్రహ్మ ఏతే సాక్షాత్ ఏది నువ్వు ఆలోచించుకో ఏది నీకు పరోక్షముగా లేదో ఏది నీకు ఇండైరెక్ట్గా లేదో ఏది మోస్ట్ డైరెక్ట్గా ఉన్నది ఏదో చెప్పు నువ్వు నీ అనుభవంలో అంటే అహమస్ దట్ ఈస్ మోస్ట్ డైరెక్ట్ ఎక్సెన్స్ ఆఫ్ మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏమిటి అహమస్మి వీళ్ళవన్నీ ఇన్ డైరెక్టే కళ్ళుతో చూశారనుకోండి కన్ను ద్వారా మీరు చూశారు కన్ను చూపించింది ఏదో చూశాను మీరు డైరెక్ట్గా చూసింది ఎక్కడుంది కన్ను చూపిస్తే చూపించాను పచ్చ కాలర్ల వాడు ఏం చూస్తాడు ఆ పచ్చకాలర్ల కళ్ళు ఏం చూపిస్తే చూస్తాడు కాబట్టి కంటితో చూసిన దానికి దానికి విలువే ఉంటుందండి ఆ కన్ను ఎదురు చూపిస్తే చూస్తారు అంతా ఇన్ డైరెక్టే ఒక ఆయన నన్ను అడిగాడు మా గురువు గారు చెప్పేది గురువు గారు చెప్పేది నాకు చెప్పకండి నీకు తెలిసిందేమిటో నన్ను చెప్పండి కాదండి మా గురువు గారు ఆ కాగితాన్ని అలా నీళ్ళలో వేస్తే అది గూడి ఇలాంటి కథలు నాకు ఈ జక్తి ఈ ఇంజనీర్ నన్ను ఎయిర్పోర్ట్లో నిలబెట్టడానికి వచ్చి నాకు ఇలాంటి స్టోరీలు చెప్పాడు నేను ఏమని చెప్పానంటే నేచర్ డస్ నాట్ అడ్మిట్ వయలేషన్ ఆఫ్ ఇట్స్ లాస్ అని చెప్పాను చెప్పాడు కాదు నేను చెప్పింది నీకు అర్థమైందా అని అర్థమైందని తెలుస్తాను కాదు నీకు ఇంగ్లీష్ వచ్చిందని నాకు తెలుసు నేను చెప్పింది నీకు అర్థమైందా అంటే అర్థమైందని ఊరుకున్నాడు మళ్ళీ ఇంకో ప్రశ్న ఇంకేదేదో మాట మాట వచ్చింది మళ్ళీ మొదటికి వచ్చాడు మళ్ళీ మొదటి వస్తుందని చెప్పాను నేచర్ డస్ నాట్ అడ్మిట్ వైలేషన్ అఫ్ ఎక్స్ లాస్ట్ అని చెప్పారు నాకు మర్చిపోయాను అంతట్లోకేనా కాబట్టి ఈ ఈ దారిలో పడి ఇలాగా ఎవరికి పిచ్చి వెయ్యి రకాలు వెర్ని వెన్నీ రకాలు వెయ్యి రకాలు వెన్నీ వెయ్యి విధాలలో ఏదో సాగుతుందండి వెళ్ళి వెయ్యి కాబట్టి సాక్షాత్ అపరోక్ష అపరోక్షమే ఈ లుకెట్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ది మోస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఆమ్ అహమస్మి దాని స్వరూపం ఏమిటి అది సాక్షి ఆ అహమస్మి అనే అనుభవం యొక్క స్వరూపం ఏదైతే కలదో అది జగత్తునకు దేహానికి ఇంద్రియములకు మనస్సునకు కూడా అది సాక్షి అది సాక్షాద్ పరోక్షాది అది సర్వాంతర అంటే అందరి హృదయములలో అదే ఉన్నది అదొక అర్థం ఇంకో అర్థం ఉంది ఆత్మ సర్వాంతరహాకి దేహము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము వీటన్నిటికీ లోపల అదే ఉంది అన్నమయ్ఞ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములకు మూలంలో అదే ఉంది ఇప్పుడు దేవుడు కావాలన్నాడు దేవుడు కావాలంటే నీకు దేవుడు చూపిస్తే కూర్చో వాళ్ళు వడ్డించారు అదేమిటిది అన్నము నీ దేహం ఏమిటి అన్నమయము ఓకే అది లోట్లో పెట్టుకో నీకు రసన రసానుభవం కలిగిందా అది ప్రాణమయము ప్రాణ ఇంద్రియం ఏమండి ఈ ఈ రుచి చాలా బాగుంది అని అనిపించిందా అనిపించింది అది మనోమయము సుఖ సుఖానుభవం కలిగిందా రుచి మనోమయము ఆ రుచి నేను పర్టికులర్గా ఇష్టపడే రుచి నాకు ఆ పర్టికులర్ డిష్ అంటే నాకు చాలా ఇష్టము నాకు దాని ఎందుకు ప్రీతి ఎక్కువ అని నీకు అనిపించిందా ఎస్ అది విజ్ఞానమయము ఆ డిష్ ఎంజాయ్ తింటుంటే ఇది ఎంత బాగుందో ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ కలిగిందా అది ఆనందమయము ఓకే ఆ ఆనందమయమునకు మూలంలో ఏముంది ఎందుకంటే ఆనందమయో ఎంతసేపు ఉంటుంది థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది ఆ డిస్ట్ అయిపోయిన వెంటనే బూర్లు ఉన్నటువంటి బూరు తినేశారు ఆ బూర్లో వాడు అటుపోతున్నాడు మీకు దుఃఖమయం అవుతారు లేదా ఆనందమే ఆ బూర్లో పుట్టవాడు అడిపోతాడు ఏంటండి బూర్లు బుట్టవాడు రాజేది నేను ఒంటే కూడా చేత కాదు వీళ్ళకి సరితానం అంటే మీరు ఇప్పుడు ఆనందమైడా లేదంటే దుఃఖమైడా ఈ లోపల మొత్తానికి ఏదో కబురు పెడితే వాటిని తోలించి ఆ బూలి పుట్టుబడు వస్తాడు బూలు వస్తుంది కానీ నెయ్యి కాదు కాబట్టి ఈ ఆనందమయం అనేది మహా ఉంటే అరవై సెకండ్స్ ఉంటుంది ఇది నూట సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు ఒక మహాత్ముడు దాన్ని బాగా పరిశీలించి చెప్పినాడు అరుణ సాగర్జీ మహారాజు అని ఆయన మూడు నిమిషముల ఒక సెకండ్ వరకు ఉంటుంది మ్యాక్సిమం ఇంద్రుడికి అలా ఉంటుందట మనకి ఎక్కడండి మనకి ముప్పై సెకండ్లతో ఆకరు మళ్ళీ మన సంసారంలో మనం పడిపోతాం ఏదో పెరుగు అన్నం తింటూ బాగుండే ఇదా కొత్త ఒక పెరుగు అన్నం తింటున్నాను ఆనందమయంలో ఉంటూ ఆవిడ ఏదో అంటున్న ఒప్పుమాట పోయింది ఆనందమయో ఎగిరి దక్క కాబట్టి ఆనందమయము అనిత్యము అది వచ్చిపోయింది కానీ ఆనందమయం యొక్క సాధమేమిటి అది ఆలోచించారనుకోండి ఆనందము అది ఎక్కడుంది ఆనందమయ్యతో ఉన్నది అదేనా దేవుడు ఆనందం బ్రహ్మాన్ని ఉన్నాడు అది దేవుడు ఎక్కడ ఉన్నాడంటారు ఈ లోపలు సర్వాంతర బ్రహ్మ సర్వాంతర ఆత్మ ఇంతకీ ఆనందము నా లోపల ఉన్నది బ్రహ్మ నా లోపల ఉన్నది నేనేమిటి నేను అన్నమయము కాదు రాణమయము కాదు మనోమయము కాదు విజ్ఞానమేమో కాదు నేను భోక్తను కాదు వాళ్ళు సాంక్షులు అలా భోక్తను వాళ్ళు ఈ నాలుగు రిజెక్ట్ చేశారు వాళ్ళ తెలివితే మంచిది బుద్ధిమంతులు ఈ నాలుగు విని త్రోషినారు నేను కాదు కానీ నేను భోక్తను అంటారు అంటే నేను ఆనందమయము కాదు నేను ఆనందమయము బ్రహ్మ ఆనందము ఇది ద్వైతం ఆనందమయము అధ్యారోపము కల్పితము ఒక ఉపాధిని బట్టి వచ్చింది ఆ కండిషన్ బట్టి వచ్చింది ఘటాకాశం లాగా ఘటాకాశం అంటూ ఏముండదు మహాకాశమే అది కూడాను ఆ ఘటవనే కవధని నువ్వు తీయగలిగితే అది మహాకాశమే అలాగే ఏను భోక్తను అహంకారము దాన్ని ఆ ఈగోని పక్కన పెట్టగలిగితే ఆనందమయము కాస్త ఆనందమైపోతుంది ఈగోయిక్ ఎంజాయ్మెంట్ నుంచి ఈగోని తీసేస్తే అది ఆనందం అక్కడ ఈగో ఉండదు అది నీ స్వరూపం ఈగో కాదు అది అది యథార్థమైన ఆత్మ అని మీరు తెలుసుకోవాలి అది అద్వైతం ద్వైతానికి అద్వైతానికి అంతే తేడా ఆనందమయం వేరు ఆనందం వేరు అంటే ద్వైతం ఆనందమయం అంటూ ఏమి కండిషనింగ్ అది కండిషన్డ్ ఈజ్ నాట్ దిరియల్ ది అన్కండిషన్డ్ ఈజ్ కిరియల్ అని తెలుసుకుని ఆనంద స్వరూపుడుగా నిలిచి ఉండుతాయి అద్వైతం కాబట్టి ద్వైతాద్వైతములు అలా ఉడితే పైన ఉపన్యాసాల్లోనూ లేకపోతే పండిత చర్చల్లోనూ తేదీ సంగతి కాదది అది అనుభవంలో దాన్ని చేసుకోవాలి కాబట్టి ఆనందము అది ఆత్మ తర్వాత అశనాయాద్యతీత దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఆకలి ఉన్నదనుకోండి ఆకలి నేరము కాదు ఆకలి ప్రకృతి సిద్ధమైనది అది నేరము కాదు నేరం ఎక్కడ వస్తుందంటే ఈ ఆకలి నేను నాది అక్కడ నేరం వస్తుంది ఈ ఆకలి ఎప్పుడైతే ఆకలిని నేను నాది అన్నారో దాంట్లో మొత్తం బుద్ధి అనేక వాసనాలలో ప్రవేశపెడుతుంది ఆకలి తీరాలి అని ఊరుకోరు బుద్ధి ఆకలి తీరాలి కాబట్టి పేజా కావాలి అనమాట ఆకలి తీరడానికి పేజా కానక్కర్లేదు ఆకలి అటుకులతో కూడా తీరుస్తుంది పేజా కానక్కర్లేదు అటుకులతో కూడా ఆకలి తీరుతుంది కాబట్టి అటుకులు పేజాయే ఉంది ఏం చేయమంటావు అదే పడాయి ఇప్పుడు దీనికోసం పేజా అవతల పారేసి అటుకులు వెతుక్కోక్కర్లా అన్నమైనా ఒకటే సున్నమైనా ఒకటే కాబట్టి అర్థమే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అటుకులు పీజా తిన మానేసి అటుకులు తినమంటలేదు నేను నేనేమంటున్నానంటే ఆకలి తేరడానికి ఫలానాది కావాలి అనేది బుద్ధి యొక్క వాసన ఆ వాసనని ప్రవేశపెట్టం అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఆకలి ప్రాణమయ కోశానికి ఉంటుంది ఆత్మయొందో ఉండదు ఆకలి ఆకలి ఉండదు ఇప్పుడు మీరు ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు చూసారా ఉపవాసం మొదటి కొన్ని గంటలే పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకని ఆ కొన్ని గంటలు వీడికి ఇది నా ఆకలి ఇది నా దేహము అనే మమకారం ఉంటుంది ఆ కాలంలో పెయిన్ఫుల్గా ఉంటుంది కొంత సమయం అయ్యేప్పటికీ ఆ మమకారము కొంచెం సన్నగిల్లి మరి కొంత ముందుకు వెళ్ళేప్పుడు వీగిపోతుంది ఎందుకంటే ఒక రకమైన మనస్సు ఒక రకమైన కండిషన్లోకి వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు ఇది నా ఆకలి ఆకలిని ఊరికే వేలమతిగా ఉండడం అనవసరం ఇది రేపు పొద్దునదాకా తిండి తినేది లేదు అనే ఒక నిర్ణయంలో ఏమైపోతుందంటే మనస్సు ఆకలిని ఐడెంటిఫై అవ్వడం మానేస్తుంది ఆ ఐడెంటిఫికేషన్ వీ వీగిపోతుంది దాంతో దీనికి ఆ తర్వాత మీకు నొప్పి అనిపించదు కాబట్టి నా ఆకలి అనే ఐడెంటిఫికేషన్ ఆకలి తీరే ఆహారం విషయంలో ఉండే అనేకానేకములైన వాసనలు ఇవి బంధము ఆకలి బంధము కాదు దప్పిక కూడా అట్టిదే ఆకలి దప్పికలు దేహానికి ప్రాణమయ్య కోశానికి ఉంటాయి తప్ప ఆత్మస్వరూపానికి ఉండవు ఇది ఆకలి దప్పికల విషయంలో మీరు ఆత్మజ్ఞానాన్ని అప్లై చేయాలి దేహం విషయంలో అప్లై చేయాలి ఆకలి దప్పికల విషయంలో అప్లై చేయాలి మనస్సు విషయంలో అప్లై చేయాలి విజ్ఞానం విషయంలో అప్లై చేయాలి ఇట్ ఎవరీ స్టేట్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ ఆల్ డూయబుల్ యూ షుడ్ డూ దాట్ మీరు ఎప్పుడైతే వీటికి అతీతంగా నిలిచి ఉంటారో దాని పేరే ఆత్మ దానికి చేయాల్సింది ఏమిటంటే నేతి నేతి ప్రక్రియని బాగా అలవాటు చేయాలి నేతి నేతి ప్రక్రియ అంటే డైంగ్ టు ద సూపర్ ఇంపోజిషన్స్ ఏవైతే అధ్యారోపాలు అయితే ఉంటాయో వన్ హ్యాస్ టు డై అటు ఆల్ దీస్ అధ్యారోప ఎప్పుడు డై వై లివింగ్ జీవిస్తుండగా ఎవరు డై మనుషులు ఏం చేస్తారంటే లివింగ్ని డైంగ్ని సెపరేట్ చేస్తాడు లివింగ్ ఎప్పుడు డైయింగ్ ఎప్పుడు భవిష్యత్తులో డై ఎప్పుడు అంటే మా సిద్ధాంతి గారిని వీడి సిద్ధాంతి చెప్తాడు వీడు ఎప్పుడు పోతాడు సిద్ధాంతి చెప్తాడా సిద్ధాంతి ఏం చెప్తాడు వీడు ఎంతకాలం బతుకుంటాడన్నది సిద్ధాంతి ఏం తెలుస్తుంది ఆయన ఏమో క్యాల్కులేషన్స్ వేస్తాడు వీడు ఆ క్యాల్కులేషన్స్కి వీడి జీవితానికి సంబంధమే ఉండదు ఇప్పుడు ఇండియాలో జనులు ఎంతకాలం బతుకుతారంటే సుమారు డెబ్బై బతుకుతారు ఉంటే వాళ్ళంటే కాబట్టి డై వన్ యూ డై బట్ యూ హ్యావ్ టు డై మై లిమిట్ ఆ లివింగ్ని డైంగ్ని సెపరేట్ చేయకూడదు లివింగ్ లోకి డైవింగ్ని తీసుకురావాలి లివింగ్ లోకి డైవింగ్ని తీసుకొచ్చేటువంటి ప్రాసెస్కే నీటి నీతి అని పేరు ద డ్రిమ్స్ డెత్ ఇన్ టు లివింగ్ దేహము ఐ ఆమ్ డైన్ టు దిస్ బాడీ అంటే ఐ ఆమ్ డెడ్ టు దిస్ బాడీ ఆ జీతో భీ జీతే మరో అంటే ఐఎమ్ డెడ్ టు ది బాడీ అదే నేను ఎటు కోసం కూడా చెప్పిందే చెప్పిన కాబట్టి ఐఎమ్ డెడ్ వై లివింగ్ హౌ ఐఎమ్ డెడ్ టు ది బాడీ ఐఎమ్ డెడ్ టు ది మైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ డెడ్ టు ది మైండ్ ఐఎం డెడ్ టు ది విజ్ఞాన ఐమ్ డెడ్ టు ది ఆనందమయ ఎంజాయర్షిప్ లైక్ దట్ నేతి నేతి అస్థూలమనను ఇప్పుడు ఆత్మ స్థూలమా అణువా ఇదో పెద్ద చెప్పలే స్థూలమంటే దేహమే ఆత్మ ఏమంటే స్థూలము కాదు దేహమాత్మ కాదు అణు ఆత్మ అను అటామిక్ సోల్ అణు ఆత్మ అటామిక్ సోల్ అటామిక్ సోలు ఇన్ఫినిట్ సోలు ఇన్ఫినిట్ సోలు పరమాత్మ బ్రహ్మ బ్రహ్మ అంటే ఇన్ఫినిట్గా అటామిక్ సోల్ అంటే వీడు కాబట్టి అటామిక్ సోలు ఇన్ఫినిట్ సోలుకి దాసుడు ఇది దాస సాహిత్యం నేను కర్ణాటకలో ఏం వచ్చాను కర్ణాటకలో దాస సాహిత్యం అది చాలా పెద్దది దాస సాహిత్యం యొక్క సారం ఏమిటంటే అటామిక్ సోలు ఇన్ఫులి సోలుకి దాసు అది దాస సాహిత్యం థ్యాంక్ యూ డూపు అటాబిక్ సోల్ కాదు అన్నాడు ఇది వినాలతో ఇది ఇది దాసరాహిత్యం కాదు దాసరాహిత్యం అంటే చిరతలు వేణ హార్మోని ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లో మాట యూ వాంట్ యూ కెన్ మ్యారేజ్ విత్ దట్ ఆల్సో విచ్ ఈస్ వెరీ ఎంటర్టైనింగ్ బాగుంటాయి వినడానికి యూ కెన్ ఎంజాయ్ ఆల్ దాట్ బట్ ఈ ఫుడ్ అని పాలింటున్నట్లు ట్రాప్ అదే నేను అనేది ఈ దాసుని దాసుని అనే ట్రాప్లోకి పడనక్కర్లేదు నేను దాసును అని అంత గొప్పగా చెప్పుకోవాల్సిందేమీ కాదు కాదండి నేను ఆ దేవుడికి దాసుడను అని చెప్పుకోవడంలో నాకు గొప్పగలదు అని జనులు అనుకుంటారు సరే నిజమే నువ్వు అలా అనుకోవడం మంచిదే కానీ దేవుడు దాన్ని ఎప్పుడూ చేస్తున్నాడా అన్నది కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు నేను రాజుగారికి దాసును అని ఆయన కాళ్ళ పెళ్ళి కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ అడ్డం పడిపోతుంటే రాజుగారు రే నువ్వు ఈ శారీకరణకి రాళ్ళ అడ్డం పడ్డావంటే నేను దేశ బహిష్కారం చేస్తాను అన్నాడనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు అప్పుడు కూడా కాళ్ళగడ్డం పడతారా పడ్డరు అలాగే శ్రీకృష్ణుడు ఏమని నువ్వు నాకు దాసుడవు అని చెప్పాడు లేదు భక్తోసమే సఖా అని చెప్పాడు అహమాత్మా బుడా చేశా అని చెప్పాడు తర్వాత అర్జునుడితో ఏమన్నాడు పాండవానాం ధనంజయ పాండవులలో అర్జునుడను నేనే అన్నాడు కాబట్టి నేనే నువ్వు నువ్వే నేను అని ఆయన అంటుంటే ఓ దేవుడా నువ్వు చెప్పిందంతా తప్పు నేను దాసుడను ఏమండి పిచ్చి అలా కాదు నేను నేను ఎటామిక్ స్టోల్ నేర్ ఫోర్ దాసుడు ఆ నుంచి వచ్చింది ఆ మాట అన్నను ఇవమాది లక్షణం తదేవ అహగు స్మీ అదో ఆ పూర్ణ ఆత్మయే ఈ సంసారి ఆత్మ నేను అదే వర్ణించాను ఇంతవరకు ఈ సంసారి ఆత్మ నేను కాదు ఐ డై టు దిస్ సంసారి ఆత్మ యథాభవానాహ ఇది యథాభవానాహ అంటే ఫినిష్ చేసి టైం అయిపోయింది తాను అపూర్ణము అనే ఆరోపము తొలగిపోవటం అన్నా ఓకే గురువులకు తమను చెప్పిన విధముగా యథాభవానాహ అంటే గురువులకు తమరు చెప్పిన విధముగా అంటే ఒక గురువు సృష్టిడికి చెప్తున్నాడు ఇక్కడ తమరు ఎలా చేతి చెప్పారో ఆ పూర్ణ ఆత్మను నేనే అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు కదా అలా తెలుసుకున్నాడంటే గురువులైన తమరు చెప్పిన విధముగా నేను తెలుసుకున్నాను